అట ఎవ్వరికి కొర గాకా అంతర్యామికిగాక తటుకునని తడే గతి అని ఉన్నాడా తప్పక నను మన్నిగాక హరిదాసానుదాసుడనట నాకాచార్యత్వము సంగతులా అరుదుగా విష్ణు అచ్చుమోచుకుని అన్యుల గొలిచిన నమ్ముదురా విరతి పొంది ఇక విషయము గోరిన వెనకటి పగలివి సాధించవా ఇరబుగా నే మొరబెట్టగా ఇటు నాయలిక తానే కాచీగాకా సకల పుణ్యముల ఫలములొల్లను అని స్వర్గము చొరనిక బాడియునా అకటా తిరుమంత్రము నుడువు నోరు అధముల పొగడగ చవియనా వికటపు మోహమున నరకెదనని భావించి పారితే వెనుకొనదా మొకమెదుటనే వేలుచునుండగా మురహరుడే కాకా కాక శ్రీవైష్ణవ ధర్మము చేపట్టి జిగి పిరిగితనమిది ఏలా దేవతాంతరము మాని కమ్మటి తెరువు దప్పహీనము కాదా వేవేలు చదువులు ప్రాకృతుల వేడుచు తిరిగినను నవ్వరా శ్రీవేంకటేశుడే గతి అనియుండగా చేరితడే గాకా